య్ కొంబనా ఎలా సోదాయ్ అరుపురాయ్ అంబరంగూడర తోంగి ఉందంబరు దాయ్ చెంపర్ గజలవా నీయురూడా గోపాలన్ మరుమగేన పెజనే కణే తరవాడి అదే తన కాంగ్ పల్గాల్ మాధు పేల్ పల్గా పాడ మరకార్ మళ్ళీ తిరవ్ మేరం బాబా కుటుంబ మెత్త పంచేరీ వట్టంగుల్ వైమల మార్మ్ తిరువాడన్ కన్నినా నీ ఉన్ మాలై ఎత్తం తొలి క ఎత్తనైలం ముప్ప కప్పే తుల చెప్పముడయ్ తిరణయ్ సెత్తం వెపం కొడుకు విమలా చెప్ప ముంగా తిరువే తుళ్ వండదు మణాలనై ఇపోదే ఎమ్మె నిరాబాబ కేద్రి ఆ మహే అరివుర ఓతముడయ్ పెరి తోతమరే తుల మాతకు వలితులైదు వాసరణ పోలే పోం వేలోద్దె వు తల పేదో కింకి తామరై పూపోలే తంగని కొండు మారిమణి కిల్ సమరి ుదని మూరిని ముంగి పొరపట్ పోలే పూవై పూవన్ కోయిల్ నిం పోరుళి కోడయా సీరియ సిరుళేరవ అండే ఉలగ ముదేపుడల్ పోతీ కుణుతాయ్ గుణం పోతి వెనుక పోతి ెం సేవకమే ఏ కొల్వాళ్ళ దోగేళోరెంబాయి వనందోరి వహనెత్తి వనీతాల్ తీంగు న కరు పిశైన్ వయ తరుతియా నెరుపెంధ నిండుమాలేయు పరే తరుత్యంగల్వమూ సేవకము యాడే వరుతురులో బాబ మార్గన పాలన్న వన్న పాయమే పోల్వల్ల సెంగునవేళ పెరు పల్లారే కోల విలకే కుమే ఆల నయ్ అరుణేరం బాబా కూడారీరు గోవిందా వందయ్యే పాడై పరైకుండు యాం పెరుసం నాడుపు నూడగమే తోల్మలయే తోడే సిమిపు పాడకమే ఎ పలకనం ఆడ ఇడుపం అదే పల్చోరు మూడనే పేద ముట వారా కోడి బాబా కరైందు నమకు ఇవో అయి ే ఇవాి తారాయ్ పరీల సిద్ధం సాలేదు పట్ట మనై అడి పోగాదు పెట్టం కుపోగా కొల్వవిందేవిడు ఉనకే నాడు కామేంబల్ కదమే కేశవన దుయారుణివై పై కమల్ తెర పెట్టే మా తో తిరుమతరుమలాంగు తిరువరంగురు ఎంబాబా తిరుమిగే శరణం శ్రీరంగనా దివ్య తిరుమణి ఆల్వార దివ్య తిరుమణి శరణం ఆచార్య దివ్య తిరుమణి శరణం జై సీతారాం జై జయ సీతారాం జై జయ సీతారాం మో భగవే రంగనాయ నమో భగవతే రంగే సాయ నమో భగవతే రంగనాదాయ నమో భగవే రంగే నమో భగవతే రంగనాయ నమో భగవే రంగే సా नाद बाहिमां रंगनाधरक्षमां रंगनाद पाहिमां रंगनाधरक्षमां ओम ओम ओम नमो भगवते रंगनादा न्याम ओम ओम नमो भगवते रंगनादाय रंगना హృది సాయా గోదా రంగనాదాయా గోదా హృదీాయా నమో భగవతే రంగనాథాయా నమో భగవతే రంగ dha bhagi ma ganganada ganganada ganganada bhagi ma ganganada rakshama ganganada bhagi ma ganganada rakshama ganganada bhagi ma ganganada rakshama ganganada bhagi ma ganganada rakshama ganganada bhagi ma ganganada bhagi ma ganganada rakshama రంగనాథ రక్షమా రంగనాథ పిమా రంగనాథ రక్షమా ఓ నమో భగవతే రంగనాథాయో నమో భగవతే రంగే సాయో భగవతే రంగనాయో లా కంచీదయో పగ రుణా లోలా కంచీదయో పగ ర పిలాచిన పలికి దైవ నివని పిలాచిన పలికి దైవ ముని బి పిల్చి తిరారమ పుష కనులా కాచన చేదయ చూపారలనాడు ద్రౌపది హా కృష్ణయ నివేడా అలాడు ద్రౌపది తృష్ణయని వేడా అలనాడు ద్రౌపది హా తృష్ణయని వేడా బల సంగీనా వాసుదేవర కరుణాలో పగారా భక్తుల పాలిట పరమదయానిది భక్తుల పాలిట పరమదయానిది భక్తుల పాలిట పరమదయానిది భక్తుల పాలిట పరమదయానిది దోదయా దరుణా లోన చెలా నిదయ చూపర కనిగా జునేలినా కరుణా సి కని రాజు నేలినా సినా సింధో కావ్య గరా కమిత ప్రద కవ్య గారా కమిత కవగా రాధా కవిత ప్రదా కరుణాలో కంచయ సోపగారడి నైనా ఆపద నైనా ఆదడీ నైనా ఆపద నైనా ద నైనాదీ నైనా ఆపద నైనా అభయమీ తో ఆదివర అభయమీ చూ ఆదివర అభయమీ చూ ఆదివారరుణా కంచన చెలా నిదయ చో పగ ర కృష్ణనామము కృష్ణనామం కేర్తనము కృష్ణనామము కృష్ణనామము కృష్ణనామము కీర్తనము కృష్ణనామము కృష్ణనామం కృష్ణనామం కీర్తనము కృష్ణనామము కృష్ణనామము కృష్ణనామము కీర్తనము కృష్ణనామము వైష్ణవీనామము rava komaleshore namavah shri krishnanam pali kenapode sarva papam upadu jayuna krishna namamu pali kenapode sarva papam upadu jayuna krishna namamu kala jayuna nelladaku durdai selane ramamu తగర నీరామో కృష్ణరామ గమల రోగమ రే పర్వత పంక్తి నరు గగ కృష్ణ నామము గబల రోగముల రే పార్వత పంక్ గగ కృష్ణనామముబల మగు వజ్రాయులం బి సాధ గ కృష్ణ రామ ఆది ముని అనే ఆడు పన్నని కృష్ణ రామ ఆది ముని అనే ఆడు పన్నే కృష్ణ రామ జనలకు సం జమీనా శ్రీ కృష్ణ రాజలకు సమే జమీనా శ్రీ కృష్ణ నము లేదు కమలని కృష్ణ నము చే కమలని వారల కురత్నాలు శ్రీకృష్ణనాల పురస్నాలు నామో శ్రీకృష్ణనా అందముగ వృందావనం ద్వాలే బినా కృష్ణనామము అందముగ వృందావనము ద్వాలే బినా కృష్ణ రాము హందోపని మందినందీ నము శ్రీకృష్ణ హందో మే మందినందీ నమో శ్రీ కృష్ణ పవన తల మైల కోలు పల్లమి కృష్ణనామము పవన్ తల మైల గోకలు పల్ల కృష్ణ నమముక్షసి ప్రాణములు గో బాబి నీరా కృష్ణనా రాక్షసి ప్రాణములు గో lalla thoda cala dola pudi te natte ni krishna namamo lalla tellala toda cala dola pudi te natte ni krishna namamo alla ruga vinchamu numre pallalo ne namamo shri krishna namamo alla ruga vinchamu numre pallalo ne namamo ుని భార్య రోటకి కటి వైజన కృష్ణ రామ భార్య రోటికి కటి వైజన కృష్ణ రాము ఇంద్రరా మద్దుల నుని విరచీరా శ్రీకృష్ణ ఇందద్దు దుల న రెండి విరచనీ రామో గోవర్ధనము పై చేతి నటి కృష్ణ రామ గో వర్ధనము పై చేతి నేను కృష్ణ రామముంద్రుని దర్భమును దోలించిన శ్రీ కృష్ణ రామ దర్భమును దోలిం జరీ రామ నట గు ప్రీతి గన్నది కృష్ణనామే నిడి గు ప్రీతి గన్నది కృష్ణ రామముఖ్య మహాధనము లకించీనామ శ్రీ కృష్ణ రామముఖ్య మహాధనముకించీనామ శ్రీ కృష్ణ గురు సంద్రపద పుత్రీకి కృష్ణ రామము గరు సభ వంద్రపద పుత్రిక కృష్ణ రామమును తొలగి మనము గాజ నీరామ శ్రీ కృష్ణ రామ తొలగి మనము గాజ నీ రామము గుబా న రాక్షస మదమ కృష్ణనామము వంద మేగు రాక్షస మదమ కృష్ణ రామము ఇందు గర్వము హరించ నే రామము శ్రీకృష్ణనామము హిందూ గలు గర్వము రాజకుమార సమితికి నండయ నది కృష్ణ రాము రాజకుమార సమితికి నండ నది కృష్ణరా మము అండనము వల ఘనుషు శ్రీ కృష్ణ అండనవల ధనుసు చె భరప నీరాము గదే దాదుల గొప్ప చూడక కృష్ణ నమోలు పగడే తు దాదుల గొప్ప చోడగ కృష్ణ రామము గురుతుోద్రాములా గోరినీ నమో శ్రీ కృష్ణ గురుగా నము కమల గును ప్రభు వై సంచరించే కృష్ణ రామముకల కమల గును ప్రభు వై సంరించే కృష్ణ రామము కమణేశ్వ నిములగ నోప్య య సేనా కలి తమగు కదనులోష్ణనా మమోయ సేనా కలి తమగు కదనులోష్ణనా మోగదరాంబుగ బల్గ గీత తులి రామో శ్రీకృష్ణనాబుగా వల్గ గీతా తులే రామ శ్రీ కృష్ణ తులచేత్ర విలా సలీలా విసతమైనని కృష్ణనామో తులచేత్ర విలా సలీలా విదమైన కృష్ణ నమో హృద నము బీన్ సుహారిక కృష్ణనామములు పాల పూడి వాడల వెలసి ఉన్న కృష్ణనామము పొగల పోడి వాడలు వెలసి ఉన్న కృష్ణనామము కొలిచిన వాడల గరుణి సునీనామము letena varalano karunil cone nama mo krishna nama mo dehagun bala kellana layate <laughs> maye nadi krishna nama mo dehagun bala kellana layate maye krishna nama mo harani lopala vishnu dasuni daivami na మర్తనే కృష్ణనామ కీర్తీయము కృష్ణనామము వైష్ణవాము నేర్చునీ నా భగల మహా పరమ సత్ పని తినే మహి గరి మని పరగలమా పరమ పని మహుని గరిమ పని మధుర మధురా మధురగే మధురా బీనా బాధ రుణా మోతే పురే కరుణా కవి పరీ శారరదాత్మ సన్ని బుడైనా సరదాత్మర సూరి దయాజనే సూరి దయాజనే మర మహిమా మహేష్ वाकोलान वयतरदिने पुडमिने वाकोलान वयतरदिने पुडमिने अविभत्तारक कडानी किने मदि हरे भाग